పాదశంకరం లోకశంకరం ఓం వాంగ్ మనసి ప్రతిష్టిత మనో మే వాచి ప్రతిష్టం ఆవిరావేర్మ ఏద్య మా సహా శ్రుతా ప్రాచీ అనే అహోరాత్రాన్ని సందాని వ్రతం వది సత్యం శాంతిశాశాంతి किनिहा సాతో భూత్య అండిశది స ఏతమే పురుషం బ్రహ్మ తాతమత్ ఇదమద్యమి స పరమాత్మ పుట్టినాడు పుట్టినాడంటే శరీరంలో ప్రవేశించినాడు పైన చెప్పాను కదా ప్రవేశించాడని అదే పుట్టడం అంటే శ్యాత అంటే అయినాడు ఏమైనాడు శరీర పరిచ్ఛిన్నుడు అయినాడు అయ్యి ఆ విరాట్ శరీరంలో ప్రవేశించిన వాడై అక్కడి నుంచి సకల ప్రాణులను అభివ్య వ్యాకరణము చేశాను అంటే వివిచ్య అకరోత్ అని అర్థం విడివిడిగా మనుషులు పశువులు పక్షులు ఇలాగ సకల ప్రాణులను విడివిడిగా తయారు చేసినాడు తయారు చేసి ప్రతి ప్రాణులందు తనే ఉన్నాడుగా ఈ ప్రాణుల ఎందు నన్ను తప్ప ఇంకా నేను తెలుసుకోవాలి నన్నే నేను తెలుసుకోవాలి అని అనుకున్నాడు కిమీహ అన్యం బాబా దేశ ఈ ప్రతి ప్రాణి ముందు ఉండేటువంటి జీవ జీవుడు కలరు పురుషం అది బ్రహ్మయే ఒక ప్రాణికి పరిమితమై ఉన్నట్లు అనిపించిన తతం తతమం సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మయే అని ఆయన తనను తానే దర్శించినాడు దర్శించి నేను నన్ను తెలుసుకున్నాను అని అనుకున్నాడు అదర్శమితి ఒక అప్లతో ఓహో అలాగా అని నేను అర్థం భాష్య సాత అది జాత అంటే అర్థం ఏంటి శరీరే ప్రవిష్ట శరీరంలో ప్రవేశించాడు కాబట్టి శరీరములో ప్రవేశించటే పుట్టుకంట ఇంకంతకంటే వేరే పుట్టుకేమీ లేదు అంచేతనే ఎప్పుడు పుట్టినట్టు తల్లి గర్భంలో పిండము ఏర్పడినప్పుడు పుట్టాడు తల్లికి అర్థం ప్రసవం అయినప్పుడు పుట్టాడు అని ఎవడో ఒకడు మొదలుపెట్టాడు ఆ పుట్టిన తేదీ ఏమిటి లేకపోతే తిథి ఏమిటి నక్షత్రం ఏమిటి ఎవరో మొదలుపెట్టాడు ఒకడు ఒరిజినల్ మిస్చీఫ్ నాకు ఒకడు ఉంటాడు ప్రతి దానికి మొదలుపెట్టుకుంటాడు ఎందుకంటే వీళ్ళకి పూజ చేసేప్పుడు తిథిలో వారాలు నక్షత్రాలు లెక్క పెట్టుకోవడం ఆ లెక్కంటా కూడా ఓల్డ్ ఎస్ట్రామీ ఎస్ట్రామీయం ఏం అంటే అప్పుడు భూమి పలపొరుపుగా ఉండేది భూమి చెట్టు సూర్యుడు చంద్రుడు తిరిగేవారు ఆ లెక్క వేస్తాను ఆ బేసిక్స్ మీద వచ్చాయండి నేను అవి పెట్టుకుని లెక్క పెట్టుకునే మరి అదే తెలుసు తప్పే ఉంది అదే తెలుసు అప్పుడు ఎవడో ఈవేళ ఇది ఆవేళ అప్పటికే ఐడియాస్ బిగిన్ అవుతూ వచ్చాయి ఎప్పుడైతే మీరు నెలలే తీసుకో అక్కడ కూడా గ్రెగే గ్రెగోరియన్ క్యాలెండర్లో కూడా ఆగస్టు మాసానికి ఆగస్ట్ అని పేరు ఎందుకు వచ్చింది ఆ మహారాజు పేరు ఆగస్ట్ స్థాయి ఆయన పేరు మీద ఆగస్ట్ అని వచ్చింది సో ఇప్పుడు ఒక నెలకి రెండు రోజులు తగ్గించాల్సి వచ్చింది తగ్గించేప్పుడు ఏ నెలకి తగ్గిద్దాము ఆగస్టుకి తగ్గిద్దాము జూలైకి ముప్పై ఒకటి ఆగస్టుకి ముప్పై పెట్టాలి అలాంటి అలాంటి అవి మహారాజు పేరు మీద వచ్చిందరికి ముప్పై పెడితే కాబట్టి జూలైకి ముప్పై ఒకటే ఆగస్టుకి ముప్పై ఒకటే పెట్టారు మహారాజు మీద ఉండేటువంటి భయం తోటి భక్తితోటి మరి అక్కడ ముప్పై ఒకటి పెట్టేస్తే ఇంకో చోటి తగ్గించాలి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇలా అంటే అన్ని నెలలు ఒకటే అటు బిగిన్ కానీ క్రమంగా కొన్ని ఇమోషన్స్ జత చేస్తే ఆగస్టు గొప్పదైంది ఫిబ్రవరి తక్కువదైంది అన్ని వారాలు ఒకటే క్రమంగా ఆ వారములకు రాష్ట్రులకు సంబంధం ఏర్పడినప్పుడు సన్ డే మూన్ డే మండే అంటే మూన్ డే అని అలా వచ్చినప్పుడు సన్ గొప్పదా మూన్ గొప్పదా సన్డే గొప్పది అలాగన్నమాట ఆ డేస్ గొప్ప అయ్యాయి తర్వాత తిథులు గొప్పవయ్యాయి తిథులన్నీ కూడా చంద్రుని బట్టి వచ్చాను తిథులు ఆ చంద్రుని మూమెంట్ చంద్రుడు భూమి పెట్టు తిరుగుతున్నాడనే బేసిస్ మీద వచ్చాయి అంటే వాళ్ళు బాగా తెలుసుకున్నారని మీరు అనద్దు సూర్యుడు చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నారని ఒక మొత్త గుంప దంప అలా అనుకున్నారు అన్ని భూమి చుట్టూ తిరుగుతున్నాయి చంద్రుడు తిరుగుతున్నాడు దాంట్లో చంద్రుడు భూమి జుట్టు తిరగడం కోన్సిడెంట్స్ మిగతావన్నీ భూమి జుట్టు తప్పు అంటే అలా తర్వాత క్రమంగా పురాణ వచ్చిన తర్వాత శనివారం అంటే వెంకటేశ్వరం శనివారం వెంకటేశ్వర స్వామి టూ రెండే సెంచరీ అంతకంటే ముందులో ఏమీ లేదు ఇలాగా మంగళవారం అంటే శనిశ్వరుడు ఇలా ఏదో పెట్టింది డేస్కి ఏదో వచ్చాయి తర్వాత టైం స్టే ఈ రకంగా మీకు అంత విభాగం అంతా ఏర్పడింది వాస్తవంలో అప్పుడు ఎవడో మొదలు పెట్టాడు ఈ టైంలో పుడితే పుణ్యం ఆ టైంలో పుడితే పాపం అలా మొదలు పెట్టాడు అంచేత వాటికి అంతకంటే వాల్యూ ఏమీ లేదు శరీరే ప్రవిష్ట ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇక్కడ శ్రీకాకాలంటాడు ఆ శరీరం పుట్టడమే ఆత్మ యొక్క జన్మగా స్వీకరింపబడుతుంది అని అంటున్నాడు ఓకే ఎలా పుట్టండి శరీరే ప్రవిష్ట ఎలా ప్రవేశించేటండి జీవాత్మన శరీరే ప్రవిష్ట అలా అన్వయం చేసి చెప్పుకోవాలి మరి మీ కింద బయట చూడటం నేనేం కొత్త విషయం ఏం చెప్పలేదు ఓకే జీవుని రూపముగా ఆత్మ అంటే రూపము జీవన రూపముగా శరీరంలో ప్రవేశించాడు ఆ పరమాత్మ ఏ శరీరంలో విరాక్షరీరంలో ప్రవేశించి ఏం చేశాడు భూతాన్ని అభివ్యై ప్రాణులను వ్యాకరణము చేశాడు ఈ అభివ్యైఖ్యత ప్రయోగము ఇది శుద్ధ వైదిక ప్రయోగం దానికో ధాతువు అదే పట్టుకోవడం చాలా ఉంది వ్యాఖ్యానం వి ఆఖ్యా అది వి ఆపోసె ఎక్కడి నుంచి వస్తుంది అవి రాదు దానికి అవి రావాలంటే ఈ ఉండి వృద్ధైతే అవి రావాలి అక్కడ అక్కడ ఈ అది వీకి ఆ పెట్టేస్తే ఎనా ఎనాదేశం వచ్చేసి యా వచ్చేసింది ఇంకా యా అట్ట పెట్టుకుని మళ్ళీ ఈ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి వ్యఖ్యత ఏమిటిది అని అదేమీ క్లియర్గా లేదు వ్యాకరోత్ అని భాష్యకారుడు చేసిన వ్యాఖ్యానమే సరిపెట్టేసుకుంటాం అంటే వ్యాకరణం చేసిన వ్యాకరణం చేయటువంటి అర్థం ఏంటో తెలిసిన వివిచ్య అకరోత్ అని అర్థం విడివిడిగా పశుపక్షాదులు మళ్ళీ విడివిడిగా ఆయన సృష్టించడం సరే సహా కదాచిత్ అంటే ఇప్పుడు ఈ పరమాత్మ కాస్త జీవుడే కూర్చున్నాడు రాజకుమారుడు బందిపోటు దొంగ ఇంట్లో పెరిగి బందిపోటు కొడుకు అయిపోయినట్టుగా తర్వాత సింహం సింహం ఏమైంది మేక పిల్లలు గుర్రపిల్లైపోయినట్టుగా జీవుడైపోయాడు పరమాత్మ జీవుడు వేసుకున్నాడు అప్పుడు ఇంకొకడు వచ్చాడు పరమకారుణికైనా ఆచార్యైనా ఆచార్యుడు ఒకడు వచ్చాడు ఆచార్యుని లక్షణం ఏంటంటే ప్రేమ ఉంటుంది ఆయన దయా హృదయం వాళ్ళకి మన ఏదైనా సేవ చేద్దాం వాళ్ళకి ఏదైనా ఉపకారం చేద్దాం అనే దృష్టి కలిగిన ఆచార్యుడు అటువంటి ఆచార్యుడు చేత ఏమైంది ఆత్మజ్ఞాన ప్రబోధకృత ఆచార్యుడు ఏం చేస్తాడంటే ఆత్మజ్ఞానం యొక్క మేల్కొల్పుతాను చేయును మేల్కొల్పుతాడు వీళ్ళు ఉంటాడు అంటే వాడు నేను గొర్రెపిల్లన అనుకుంటున్నా సో నువ్వు గొర్రెపిల్లలు తూర్పు సింహానివి అని వేలుకొల్పడం లయన్ కింగ్లో ఇది పెట్టుకున్నాడు ఆయన లయన్ కింగ్ కథలో మన దడ్డంలో మన దగ్గర ఉన్న ఈ కథ కానీ వాళ్ళు ఎప్పుడూ పెట్టి పట్టించుకోలేదు వాళ్ళ ట్రెడిస్టల్ చదివాడు లయన్ కింగ్ అని ఒక కార్ట్యూన్ తీశాడు ఆ కార్ట్యూన్ ప్రపంచం అంతా కూడా మార్పులోకి పిల్లలు పెద్దలు అందరూ చూసేశాడ సో అది దాన్ని తీసినప్పుడు దాంట్లో సింహాన్ని కోతి మేలుకొల్పోతుంది ఆ సింహము పండితేనూ ఇంకో దాంతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది మిగతా పట్టినా అప్పుడు ఈ కోతి వెళ్ళి మేలుకొల్పడుతుంది ఆ కోతి చేతిలో కట్టె కూడా ఉంటుంటుంది ఆ కోతి అంతకుముందు పెద్ద సింహానికి కూడా ఆచార్యుడిగా ఉందిగా కోతి అలా పెట్టాడు కోతిని పెట్టుకున్నాడు ఆచార్యుడిగా అంటే హనుమంతుడు ఏదో మొత్తానికి ఆత్మజ్ఞాన ప్రబోధకృతే నేను దాన్ని ఆచార్యుడికి పెట్టాను ఆచార్యుడికి పెట్టకూడదుగా ఎందుకంటే తృతీయ శక్తి ప్రసమాక్కి వెళ్ళబెడతారు కట్టి దాన్ని మారుద్దాం శబ్దకా ఆత్మజ్ఞాన ప్రబోధకృదం వేదాంత మహాభేర్యా అది ఆచార్యుడు ఏం చేశాడంటే వీడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరాటం ప్రారంభించాడు చెవి దగ్గర భేరీని వాదించడం మొదలుపెట్టాడు కర్ణమూలే చెవి లోపల భేరీని ఎలా వాదిస్తూ ఉన్నాడు అంటే చెవిలు బాగా వినపడి ఇట్లా ఏమిటి ఆ భేరీ ఎక్కడి నుంచి భేరీ భేరీలో రెండు నిమిషాలు ఉంటాయి ఒకటే ఆ భేరి ఫిజికల్ భేరీ రెండు దాన్ని కొట్టినప్పుడు వచ్చే శబ్దం ఆ రెండు పెడుతున్నారు రూపటంలో ఆ భేరీ పేరే వేదాంతం వేదాంత మహాభేర్యా వేదాంతం అనే పెద్ద భేరి ఓకే అటువంటి భేరీ తాజ్యమానాయాం సత్యాం సతిసత్వం అనమాట మరి దాంట్లో ఆ భేరీ వచ్చే శబ్దం ఉంటుంది ఆత్మ యొక్క జ్ఞానమును మేల్కొల్పే శబ్దము చేత చేయబడే ధ్వని భేరీ ధ్వని ఓకే భేరీ యొక్క సారము శబ్దమే కాబట్టి ఆ శబ్దము చేత నిర్మాణమైన భేరీ వేదాంతము దాని ఫిజికల్ స్ట్రక్చర్ అటువంటి భేరీని ఆ గురువు గారు వాదించినారు భేరీ భేరీ ఒకసారి కాదు అలా ఉంటారు యదాంత జిండి మహానవ ప్రకరణం రాశారు శంకర్లు అని మొత్తానికి భేరి జిండిమ ఈ సంస్కారాలు ఉంది ఆ పేరు పెట్టారు దానికి ఏమైనా ఆ గిండిమ ఏటో తెలిసినా అదే భేరీ ధ్వని ఏతమేవ సృష్్యాది కర్తృత్వే ప్రకృతం పురుషం సహా ఏతమేవ పురుషం అని ఉంది సహా అంటే ఈ గురువు గారిలాగా భేరీ భావిస్తూ ఉంటే ఈ ఇతన్నినే ఏతమేవ ఇతన్నినే ఈ పురుషుడినే ఏతమేవ పురుష ఈ పురుషుడంటే ఎవరండి ఇంతవరకు సృష్టి చేసిన పరమాత్మని చెప్పారు కదా ఆ పురుషుడే ఈ సృష్టి కథకి సృష్టి స్థితి లయములకు లయం చెప్పలేదు సృష్టిని స్థితిని చెప్పారు లయాన్ని చెప్పినట్టుగా మీరు స్వీకరించాల్సి ఉంటుంది అటువంటి సృష్్యాదులను చేసినటువంటి ఏ సృష్యాదులకు కర్తగా ప్రతిపాదింపబడినాడు ప్రకృతం నేను చర్చిస్తున్నది ఆ పురుషుడి గురించే అటువంటి పురుషుని ఈ పురుషుని మాత్రమే పురుషుడంటే అర్థమేటి పురుషయానం ఆత్మానం అది అది పురుష ఆత్మానం మొదలైంది ఆత్మావై యొక్క ఆశీ సహా అంటే ఆత్మయే ఆత్మకే పురుషం అనే విశేషణం వేశారు ఎందుకని పురి శయా ఈ విరాట్ పురుష దేహము నందు ఉంటున్నాడు కనుక ప్రవేశించి ఉంటున్నాడు కనుక ఆయనకు పురుషుడైన పేరు వచ్చింది ఆత్మనే బ్రహ్మా బృహత్మం తకారేణ ఏకేన లుప్తేమం వ్యాప్తమం పరిపూర్ణం ఆకాశవత్ అంతవరకు అపశ్యత్ ప్రత్యుద్ధ్యత అది ఈ పురుషుణ్ణే ఈ పురుషుణ్ణే అంటే పురుషుండే ఆత్మ ఈ పురుషుణ్ణే బ్రహ్మ అని తెలుసుకున్నాడు అంటే జీవరూపంగా ఉన్న పురుషుణ్ణే విరాట్ పురుషుల్లో ప్రవేశించగానే ప్రథమ జీవులు ఉంటారు మొట్టమొదటి జీవులు తర్వాత వచ్చిన వాళ్ళందరూ తర్వాత ఆ మొట్టమొదటి జీవు బ్రహ్మ అని దర్శించినాడు ఎవరు దర్శించారు ఆత్మయే దర్శించింది ఆత్మయే తనను తానే బ్రహ్మ అని దర్శించింది బ్రహ్మ అంటే బృహత్ పెద్దది పెద్దదంటే అసలు సైజ్ అనే కాన్సెప్ట్ కంటే కూడా అతీతమైనది అని అర్థం చిన్న పెద్ద అలా కాకుండా రిలేటివ్ పెద్ద చిన్న పెద్ద అన్నప్పుడు రిలేటివ్ పెద్ద ఇది అప్సల్ పెద్ద అంటే సైజ్ అనే దానికి అతీతమైనటువంటిది అంటే దేశ పరిచ్ఛేదము లేనటువంటిది అంటే ధన అభిప్రాయం ఏమిటి తతమ్మం ఈ తతమ్మంలో ఒక తకారం లోపించింది తత తమ్మమ్మను ఉండాలి ఒక తకారం లోపించింది ఆ లోపించిన తకారంతో పెట్టుకోండి యుక్తి అయిన తకారైన సహా దాంతో కలుపుకోండి తృతి అభిప్తికి సహా అర్థం అలా కలుపుకుంటే అప్పుడు అది ఏమవుతుంది తాత తమమ్మ అవుతుంది అంటే లోపించిన తకారాన్ని పెట్టుకోండి తత తమ్మమ్మ తథ అంటే వ్యాప్తం తతం వ్యాప్తం తతం వ్యాప్తం తంత్రము అనే మాట దీని నుంచే వచ్చింది తన్ తను తను తను తను ఇస్తారే దాని నుంచే తథ వచ్చింది తప్రచయం చేస్తే ఆ అన్నాసిక లోపం వస్తుంది అన్నాసి లోపహాండపం అవుతుంది తథ అవుతుంది తన్ను పోయి తథ అవుతుంది సో ఇక్కడ తథ తమ ప్రత్యయం చేస్తే తత తమం అంటే వ్యాప్తతమం అంటే సర్వమును ఆకాశం వ్యాపిస్తే ఆకాశాన్ని కూడా వ్యాపించింది అది ఆ తమ ప్రత్యయము అభిప్రాయం ఏమిటంటే నీరు పృథివిని వ్యాపిస్తుంది నీరు పృథివి కంటే పెద్దది అగ్ని నీటిని వ్యాపిస్తుంది వాయువు అగ్నిని వ్యాపిస్తుంది ఆకాశము వాయువును వ్యాపిస్తుంది ఆత్మ ఆకాశము కూడా వ్యాపిస్తుంది తత తమం అంటే అర్థం పరిపూర్ణం అని పూర్ణం ఏ అంశంలో చూసుకున్నా దిశ కథ వస్తు ఏ అంశంలో చూసుకున్నా అది పూర్ణమే తప్ప ఖండితము కాదు అని అర్థం దానికి దృష్టాంతం ఒక్కటే ఉండే ఆకాశము వంటిది ఆకాశం వ్యాప్తతమం పరిపూర్ణం అటువంటి ఆత్మను అటువంటి బ్రహ్మను తనను తాను ప్రత్యబుద్ధ్యత తెలుసుకున్నను అర్థం ప్రత్యబుద్ధ్యత అంటే ఓకే అక్కడ యా అది కర్మని ప్రయోగం యా కాదు అది అది దివాబ్దిభ్యశ్యన్ అశ్యన్నులోనియా అబుద్ధిహత బుద్ధిహతే తెలియచున్నాడు కర్తరి ప్రయోగమే ఏమని తెలుసుకున్నాడు కథం ఏమని తెలుసుకున్నాడు సో అపశ్చిత్ ఏదాం అదర్శమితి అని తెలుసుకున్నాడు సుందరలో ఈ బ్రహ్మ నా స్వరూపమే తెలుసుకున్నాను అని తెలుసుకున్నాడు ఇదం బ్రహ్మా మమ ఆత్మస్వరూపం అదర్శం దృష్టవానస్మి అది ఆహా ఈ బ్రహ్మ నా స్వరూపమేని నేను తెలుసుకున్నాను అని తెలుసుకున్నాను ఓకే అహో ఇది విచారణార్థాప్లతి ఇక్కడ ప్లుతుంది ప్రదర్శనికీ అని ఉంది ప్లుతి ప్లుతి అన్నా ప్లూతం అన్నా ఉంటాయి పొడుగ్గా సాగి ఇస్తారు ఆ మంత్రంలో ఆ ప్లూతానికి అర్థం ఏంటంటే ఆలోచన ఓహో అని అర్థం విచారణ విచార్యమానా సూత్రం ఉంటుంది ఎక్కడైతే మీరు ఆలోచనప్పుడు వాటి దీర్ఘంగా ఆలోచిస్తారో అక్కడ ప్లుతి వస్తుంది వారిని వీడొచ్చాడా అని ప్లుతి వస్తుంది వీళ్ళొచ్చాడు ఏమిటండి ఓహో అని అన్ని ప్లుతులు వస్తాయి అలాగే ఇక్కడ కూడా అదే నేనే బ్రహ్మణని తెలుసుకున్నామో అని ప్లుతి వేశాడు అనమాట ఆశ్చర్యాన్ని సూచించేటువంటి ప్లుతి విచార్యమానాం అని పాళిని గారి సూత్రం అమంత్రైంది అక్కడికి తస్మాదింద్రో నామ ై నా తమిదంద్రం సంత్ర ఇదిక్ష ఆయన ఈ బ్రహ్మ నేనే అని చూశాడు అని తెలుసుకున్నాడు ఇదం ఇదం నేనే అని ద్ర దర్శించాడు దర్శించడం దృశ్య ధాపు దృశ్యలో గుణం చేస్తే ద్రా అవుతుంది అలాగే రేప స్థానంలో రా వస్తుంది అలాగా ద్రా అవుతుంది ఓకే ద్రక్ష్యతి అనలేదు ద్రష్ట ద్రక్ష్యతి ఈ దృష్టి కాబట్టి ఇదం ద్ర ఇదం ద్రు ఇదం దృష్టి ఇదం దృ ఇదం ద్ర ఈ బ్రహ్మ ఇదం అంటే ఈ బ్రహ్మ నేనే అని తెలుసుకున్నాడు అని దర్శించినాడు కాబట్టి ఆత్మకి ఆ పరమాత్మకు పేరు వచ్చింది ఏమైనా ఇదంధ్ర అని పేరు వచ్చింది ఇదం బ్రహ్మ నేనే అని దర్శించినాడు పేరు పెట్టు ఏం పెడతారు పేరు ఎందుకని అతను సూపర్ ఇంటెండ్ చేస్తూ ఉంటాడు సూపర్ ఇంటెండెండ్ అది మరీ పలకడానికి బాగులు ఇదిగా సూపర్ ఎంట అని దాన్ని కష్టాప్తి చేస్తారు అలాగే ఇదంద్ర అని పేరు పెట్టి కష్టాప్త చేసి ఇంద్ర అన్నారు ఇంద్రుడు పౌరానికి ఇంద్రుడు కాదు పురాణములు చేసిన మార్పులు ఉన్నాయి కొన్ని ఆ మార్పులు మంచిగా చెడ్డవారు మీరే చూసుకోండి పురాణములలో మార్పులు ఏంటంటే ఏ ఒక్క పరమాత్మని ముగ్గురు కింద విడగొట్టి పెట్టింది పురాణం పురాణం చేసిన కనక అది మంచోజుడ మీరు చూసుకోండి ఇక్కడ ముగ్గురు ఉన్నారా ఒకరుడున్నారా పరమాత్మ సృష్టి స్థితిలో ఏమో అదే పరమాత్మ పురాణం మూడు అది మంచోజుడు నేనే మీరే పురాణం ఇంకొకటి చేసింది అంటే ఇంద్ర అంటే పరమాత్మ అని మీరు సాయంత్రం చూసుకుంటే ఎక్కడొచ్చినా ఇంద్రహ అంటే పరమాత్మ అని వస్తుంది పరమాత్మ పరమాత్మ తను తానే తెలుసుకోలేను కనుక ఆయనకు ఇదంద్రహ దాన్ని సూపరింటెండెంట్ లాగా షార్టికెట్ చేస్తే ఇంద్రహ ఓకే ఇద అంటే ఇంద్ర అంటే పరమాత్మ ఓకే ఈ సత్యాన్ని పౌరాణికులు మర్చిపోయాయి పురాణాలు ఏం చేశాయంటే వేదంలో పరమాత్మగా ప్రతిపాదించబడిన ఇంద్రశబ్దాన్ని ఒక విలన్ కింద తయారు చేసి పెట్టాయి ఒక విలన్నే ఇంద్రుడంటే విలన్నే అహల్లి స్టోరీ ఒకటి మొదలైంది అహల్యంటే వర్షం కులవడం అర్థం హలము అంటే నాగలి నాగలి దుండితే వర్షం కురిసింది అర్థం అది పోయి ఏదేదో అర్థం పెట్టుకుని దాని స్టోరీలు పెట్టుకుని ఆఖరికి ఇంద్రుడంటే రాజనాల పోషిందు దగ్గ పాత్ర విలన్ అనే పరిస్థితి దీన్ని చూసి పాపం మనస్సులో కష్టపెట్టుకున్నారు గణపతి ముని కష్టపెట్టుకుని ఆయన ఈ పురాణాలను పక్కన పెట్టండి రా వేదం చదవండి వేదంలో మంత్రాలను అర్థం చేసుకోండి అని ఋగ్వేదం ఆధారంగా ఇంద్ర సహస్రనామ స్తోత్రాన్ని రచించాడ ఋగ్వ్వేదం ఆధారంగా ఆ ఇంద్రుని యొక్క మహిమను ఈ మంత్రం చెప్తూ తస్మాత్ ఇదంద్రో ఇదంద్ర అనే పేరు ఆత్మకు వచ్చినది ఆ పేరు చాలా బాగుంది ఇదంద్రో హవైనామ ఇదంద్రోహనామ ఇదంధ్రహ అనే పేరు వచ్చింది ఆ పేరు చాలా యుక్తియుక్తముగా ఎంతో బాగున్నది అని శృతి దాన్ని సమర్థిస్తుంది మరి ఇదంధ్ర అని అంటున్నారు మరి అందరూ అంటలేదు ఇంద్రహ అంటున్నారు అదైంది తమ ఇదంధ్రం సంతం ఇంద్రహ ఇది ఆచక్షతే పరోక్షణ ఇప్పుడు ఏం చేస్తారంటే పేరు పెట్టి దాన్ని కొంచెం దాచి పెడతారు మొన్న నాకు చేజ్ అని ఆయన ఉత్తరం రాశారు చేస్ చే ఎనిమిది వేలాంటి పాటలు అవి వింటూ ఉంటారండి అని రాశారు ఓహోలాగా ఎక్కడ ఉంటారు ఇండియాలో ఉంటారా అమెరికాలో ఉంటారా అని చేజ్ అంటే నేను అమెరికనేమో అనుకున్నాను ఆయన అమెరికాలోనే ఉన్నారు కానీ ఆయన ఇండియన్నే అమెరికన్ కాదు చేజ్ అన్నది చంద్రశేఖరాకి చంద్రాకిచ్చా శేఖరా చేస్తుంది ఛేజ్ ఇంటి పేరు ఇంటి పేరులాగా ఎట్టు పెట్టి చేజ్ అని పెట్టుకున్నారు అలాగే ఇంకొక ఆయన పీట్ అని పెట్టుకున్నారు ఆయన పేరు పీట్ అని పెట్టుకున్నారు ఆయన మన ఇండియా ఆ రకంగా శాప్తి చేస్తారు దాంట్లో ఏం చేస్తారంటే దాచిపెడతారు పేరు చూస్తే ఇండియన్నా అమెరికన్నా దా దాపరికమైనది చూడండి తెలియదే కదా దాచిపెడతారు అలాగే ఇంద్రహాన్ని దాచిపెట్టారు ఇంద్రహ అంటే ఓహో ఇంద్రుడా పేరేదో ఏంటి కదే అనుకుంటాను అబ్బో అది పరమాత్మ తానే తెలుసుకున్నది అనే సంగతిని దాచిపెట్టారు ఇదం ద్రహ అన్నాను అనుకోండి తెలివైన వాడు ఎవడైనా పట్టుకుంటాడు ఇదం ద్ర ఇదేదో సత్యాన్ని వీడు దర్శించినాడు అని తెలుస్తూ ఉంటుంది అది తెలియకుండా ఆ దమ్ తీసేసి చేసి పెట్టి చంద్రశేఖరని చేసి చేసినట్టుగా దాచిపెట్టిన ఓకే సో ఇదం ద్రహ పరోక్షేణ దాటిపెట్టడం అవును ఇలా పరోక్షంగా దాటిపెట్టడం ఎందుకంటే ఆ మహాత్ములుగా దాచిపెట్టే లక్షణం ఉంటుంది మహాత్ములు బట్టబయలు చేయరు దాచిపెడతారు దేవతలు పరోక్ష ప్రియ దాచిపెడతారా అన్నట్టుగా అనిపిస్తుంది అది కూడా ఇవా పెట్టారుగా దేవతలు దాచిపెట్టడాన్ని ఇష్టపడతారేమో అని అనిపిస్తుంది పరోక్ష ప్రియ ఇవహిదేవా అక్కడ ఒక టాపిక్ అయిపోయింది అందుగురించి రెండోసారి రిపీట్ పరోక్ష ప్రియ ఇవహిదేవా ఇప్పుడు కూడా అధ్యాయం పూర్తయినప్పుడు రిపీట్ చేస్తారు ఎస్మాదిాపరోక్షాద్ బ్రహ్మా సర్వాంతరమ్యపరోక్షేణ్ అది హేతు అది కారణం ఏమిటో కారణము ఎందువలనైతే ఆ పరమాత్మ బ్రహ్మను ఇదం ఈ బ్రహ్మ నేనే ఇదం బ్రహ్మ అహమేవ అని దర్శించారు ఇదం బ్రహ్మ అంటేటి ఏదైతే ఇదం అంటే అక్కడ దృశ్యమని కాదు అయమాత్మా బ్రహ్మలో ఉండే అయం లాంటిది ఇక్కడ వచ్చి అయం పుల్లింగము ఇదం చూసుకున్నాం సాక్షాత్ పరోక్షాత్ని చెప్పేప్పుడు కూడా ఇదం శబ్దాన్ని వాడతారు ఇది అయమాత్మా బ్రహ్మ అలాగే ఇదం బ్రహ్మ ఈ పురమునందు ప్రకాశిస్తున్నటువంటి ఎరుక ఇదం ఇది సర్వవ్యాపకము సకల ప్రాణములందు ఇదే ఎరుక ప్రకాశిస్తుంది ఆ ఎరుకే నేను అని అక్కడ ఇదం శబ్దము ఏదైతే సాక్షాత్ పరోక్షమైన బ్రహ్మ కలదో అది పరోక్షం కాదు తదు కాదు ఇదం ప్రత్యక్షం ఎటువంటి ప్రత్యక్షం ఇంద్రియ ప్రత్యక్షం కాదు ఆత్మ ప్రత్యక్షం సాక్షాత పరోక్ష ఇంద్రియ ప్రత్యక్షం అయితే మళ్ళీ వేస్తే సాక్షాత్ ఆత్మ చైతన్యములకే ప్రత్యక్షం అటువంటి ఆ పరమాత్మను బ్రహ్మను అపశ్యత్ ఆ సర్వాంతరం అది సర్వము వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మను అపశ్యత్ తెలుసుకోలేను అపశ్యత్ అంటే చూడ్డం చూడ్డం అంటే ఇవరిగే పాఠం ఇందలక ఉంచడని కాదు ప్రత్యక్షంగా దర్శించినాడు అపరోక్షేణ అపశ్యత్ అందుకే ఇంకా పరోక్షమేం ఆ పరమాత్మ నా ఆత్మ చైతన్య రూపముగా ఉన్నది అని ప్రత్యక్షంగా అనుభవపూర్వకముగా దర్శించినాడు కనుక ఎందువలన అయితే దర్శించినాడో అందువలన తస్మాత్తి ఇదంద్రో నామరమా కాబట్ పరమాత్మ ఇదం పశ్యతిం బ్రహ్మ పశ్యతి అపరోక్షేణ ఆత్మరూపేణ పశ్యతి అని ఆ విధంగా కనుక విగ్రహవాక్యం పెట్టుకుని ఇదంద్ర ధాతూ ద్రా దృశ్య పశ్యాన్నది దాని మీద చేసిన ఆరోపం ఒక అధ్యాపకం కాబట్టి ఇదంధ్ర అనే పేరు ప్రసిద్ధమైనది కాబట్టి ఇదంధ్రహ అంటే పరమాత్మయే ఇదంద్రోహవైనామా ప్రసిద్ధో లోకే ఈశ్వర ముందు లోకంలో ఈశ్వరుడికి ఈశ్వరుడు అంటే పరమాత్మే అనే పేరు ప్రసిద్ధమైనదియే అంటే అవండి మరి చంద్రహాన్ని వాళ్ళకి తెలియదు కదా అంటే లోకల్లో ఉండే అభిప్రాయం ఉళ్ళవాళ్ళందరికీ తెలియాలని కాదు జ్ఞానుల విషయం సందర్భంలో మహాత్ములకి తెలుస్తూ ఉంటుంది మహాత్ముల ఎందు ప్రసిద్ధమైన విషయమే ఓకే ్రం సంత్రై రోక్షేణ రోక్షాభిధాన ఆచక్షవారా ఇదంద్రుడై ఉన్న అపరమాత్మను ఇదంద్రశం చేక్కగా నిర్దేశించుబడే అపరమాత్మ లోకంలో వ్యవహారం కొరకు తేలికైన వ్యవహారం సమవ్యవహారం అంటే సరళమైన వ్యవహారం కొరకు ఇంద్ర అని కుదించినారు ఈ కుదించడం అనేది సర్వత్రా ఉంటుంది మీకు నేను దృష్టాంతం చెప్పడమే చెప్పాను చేస్ పీట్ పిల్లలు కుదిస్తారు ఇంకా చాలా సూపర్ అండ్ ఇప్పుడు పల్లెటూరు సూపర్ అండ్ దాన్ని కరెక్ట్గా వెళకాలంటే మనకే చిక్క సూపర్ అంటెంట్ అండ్ అమెరికాలో అలా కుదించిస్తారండి అమెరికాలో ఎక్కడికక్కడికి కుదించి పెడతారు వీళ్ళు ఎవరు అంటే ఈ విక్టోరియన్ ఇంగ్లీష్ బ్రిటన్స్ వాళ్ళు వాళ్ళకి కుదించడం జాతకాలు అమెరికా వాళ్ళకి చేత ఇంటర్నెట్ లాంగ్వేజ్ కూడా అలా తయారైంది అంటే వాడు యూ రాస్తాడు యూ రాయడు రిసీవ్డ్కి ఆర్వీసీడీ అని రాస్తాడు మామూలుగా ఆర్ఈ సీఈఐ విఈ డిఎన్ఐఆ సో ప్రోగ్రామ్ r మేము ఎం R వాళ్ళం పిఆర్ఓ డిఆర్ఏ ఎంఎంఈ అంబేసి ఇవాళ్ళం ఇప్పుడు ఆ ఎంఈది కుదించి పడేసారు రౌతి రామనే రాశారు అలాంటివే ఇంకా చాలా ఉన్నాయి ఈ ఇక్కడ కుదించటంలో ఈ ఇంటర్నెట్ కుదింపడంతో సోమరితనం వల్ల వచ్చిన కుదింపు లేదా ఇక్కడ కుదింపు వెనక ఒక అభిప్రాయం కూడా ఉన్నది అదేంటంటే దాచిపెట్టి చెప్పాలి దాచిపెట్టే పేరుతో పలకాలి పేరుతో నిర్దేశించాలి పేరు దాచిపెట్టేదిగా ఉండాలి అలాంటి పేరు పూర్వం బైరాగి అని పేరు పెట్టేవారు అని పేరు పెట్టేవారు పిచ్చయ్యా అని పేరు పెట్టారు అంటే వాడి వాడు బుద్ధిమంతుడు అవుతాడు కానీ పిచ్చయ్యా అని పేరు పెట్టారు కానీ ఆయన పిచ్చేయాలన్నారనుకోండి ఆయన మహావిద్వాంసులని మీకు ఏం తెలుస్తుంది అలా దాచిపెట్టడం బైరాగి శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు శ్రీపా గురువు గేస్ గారు గురువు గారు చాలా గొప్ప విద్వాంసుడు భేద పనిగట్టారు కానీ ఏ బైరాగి అని పిలిచేవారు పిలిస్తే వచ్చేవాడు బాబా ఆయన బైరాగి అనే పేరుని బట్టి ఆయన్ని మీరు మహావిద్వాంసుడు అని అనుకోలేరు దాచిపెట్టేయటం అలా పరోక్షమైన పేరు అభిధానము అంటే పేరు పరోక్ష అంటే దాచిపెట్టే పేరుతో పలు వ్యవహరిస్తున్నారు పిలుస్తున్నారు దీనికోసము వ్యవహారము సరళముగా ఉంట వరకు తర్వాత ఇంకో కారణం కూడా చెప్తున్నారు పేరు దాచిపెట్టడానికి పూజ్యతమత్వాత్ ప్రత్యక్ష నామగ్రహణ భయా అత్యంతము పూజ పూజనీయము కదా పరమాత్మ అత్యంతము పూజింపదగినది లోకంలో ఒక సూక్తి కలదు పని అత్యంతము పూజ పూజనీయులైన వాటిని డైరెక్ట్గా పేరు పెట్టి పిలవకూడదు సో అలాగే ఇప్పుడు మేము ఒకసారి పూర్తి స్వామీజీ దగ్గర ఉండగా ఒక అక్కను వచ్చాడు ఒక అమెరికాను వచ్చాడు వస్తేనే హలో మే ఐ నో వెరీ స్వామి దయానంద అని అడిగాడు అయితే అందరూ వేలభావం వేసి ఆయన చేసి చూపించాడు ఆయన ఎస్ ఆయన స్వామి దయానంద ప్లీజ్ కాదు అని చెప్తే ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడాడు సో వాళ్ళు అలా ఉంటారు వాళ్ళకి స్వామీజీ గురువు పూజించాలి అనే దృష్టి ఉన్నారు మీరు నేను హలో సార్ వెరీ స్వామి దయానంద అని మనం అంటాం మనం దానికి ఏదో పేరు కడతాం పూజ్య స్వామిజీ అని ఆ దా పేరు దాచిపెట్టే పేరు ఆ పేరు చెప్తే అది ఎవరో మనకు తెలియదు అది ఎవరైనా అవ్వచ్చు అలాంటి పేరుతో దాచిపెట్టడం అత్యంతము పూజనీయమో అవడం వలన ఆ పరమాత్మ ప్రత్యక్షంగా పరమాత్మ యొక్క పేరుని పట్టేసుకునే ప్రకణంలో భయము భయమంటే బెరుకు భయం అంటే భయపడిపోయడం కదా బెరుకు సందేహము బెరుకు అదే డైరెక్ట్గా పేరు పెట్టి పిలవడానికి జంకు జంకు ఉంటుంది అందువలన ఇదంగ్రహాన్ని కొద్దిగా దాన్ని కష్టాప్ చేసి ఇంద్రహాన్ని పెట్టారు ఈ విధముగా దాన్ని దాటిపెట్టి పేరుని మహిమను దాటిపెట్టే పేరుతోటి వ్యవహరించటము దేవతలకు చాలా ఇష్టం అని దాన్ని సమర్థిస్తున్నారు తిథాహి అంటే అది యుక్తముగానే ఉన్నది కదా అని ఈ విధముగా పేరు దాచిపెట్టి పిలవడం అనేది ఎంతయూ బాగున్నది కదా ఏమిటి బాగు దాంట్లో పరోక్ష ప్రియా పరోక్ష నామగ్రహణ ప్రియా హీ అంటే ఎస్మాత్ హీ ఎలా దేవా దేవతలు పరోక్ష ప్రియా ఇవ నేను ఇవాకి ఇవాక అనే చెప్పాను భాషకారులు ఏవాకి మార్చారు ఇవని ఏవార్థంలో వాడచ్చు ఈ దేవతలు ఉన్నారే అంటే ఈ అగ్ని ఇంద్ర వరుణ వీళ్ళందరూ దిలిచారనమాట ఇదంద్రహ ఈ దేవతలు ఉన్నారే వీళ్ళు ఆ పరోక్షమైన పేరును పలుకుటందు ప్రీతి ఉంటారు నిశ్చయముగా యాజ్డో కాదు డీడ్ డైరెక్ట్ పేరు అంటే పరోక్ష దాదాన్ని చెప్పడమే వాళ్ళకి ఇష్టముఖా అలాగా దేవతలన్నీ పేరు పెట్టి అది నేను చెప్పినట్టు కాదు అంటే నేనేమనుకున్నానంటే ఈ దేవతలందరూ అగ్ని గురుణాలు ఇదందరూ ఉన్నారుగా అక్కడే వాళ్ళందరూ ఇంద్ర ఇంద్రహాని ఇంద్రహాని చేశారేమో కూడా అలాగారు దేవతలకు ఇష్టం పరోక్షనామము అంటే దేవతలకు ఇష్టం పరమాత్మ కూడా దేవతే కదా చతన్యస్వరూపుడు అంటే దేవతనే అర్థం కాబట్టి పరమాత్మకు కూడా పరోక్షనామము ఇష్టము దేవతలకి పరోక్ష నామాలు అంటే ఇష్టం విచక్ష నామాలు పెట్టదండి ఎప్పుడో గీతలో పరమాత్మకి పేర్లు ఏం పెట్టారు మూడు పేర్లు ఓం తత్ సత్ పెట్టారు అలాంటి పేర్లే పెడతారు తత్తి చట్టు తర్వాత వచ్చాయి ముందు ఓం ఓము పరోక్షనామం కదా పరమాత్మకి పేరుది ఓం పేరు అని అనుకోరు మన వాళ్ళు ఇంత పొడుగు పేర్లు పెడతారు అలాంటి పేర్లు తర్వాత పురాణాల్లో వచ్చాయి తప్ప ఒరిజినల్గా పరోక్షనామాలే శ్రేష్ట ఆ దేవతలు పరోక్షనామములనే ఇష్టపడతారు కాబట్టి మీరు ఇంద్రుణ్ణి హే ఇద్రా అంటే ఆయన హే ఇంద్ర అంటే ఇష్టపడతాడు అలాగే మిగతా దేవతలు కూడా పరోక్షనామాలతోటి చెప్పచ్చు నాకు దృష్టాంతమేం రావట్లేదు ఇక్కడ అభిప్రాయం ఏమంటే అగ్ని వరుణా మొదలైన దేవతలే పరోక్షనామములను ఇష్టపడుతున్నప్పుడు దేవాది దేవాధిదేవుడు ఇంకొనకాయన దేవాదిదేవుడు అని మన వచ్చి ఆయనకి సంస్కృతం రాదు ఆయన అనుచరులకు అసలే రంగు ఆయన ఎక్కడైనా సంస్కృత పండితుల ఒకరిని పెట్టుకోవాలి వీళ్ళు సంస్కృతంగాని పీఠాధిపతులు ఏం చేస్తారంటే సంస్కృతం వచ్చిన వాడిని ఒక పెట్టుకుంటారు అందులో చేస్తారు మీరు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు కదా సంస్కృతం వచ్చిన వాడిని ఒకని తమ అనుయాయులుగా పెట్టుకుంటారు వాళ్ళకి డౌట్ వస్తే ఆ సంస్కృతం వచ్చిన అడుగుతారు తెలియక ఆయన ఒకప్పుడు వీళ్ళ పేరు మీద ప్రచురితమయ్యే వ్యాసములకు ఆ సంస్కృతి పండితుడు ఘోష్టు రేటర్గా కూడా ఉంటాడు అలా పెట్టుకుంటే తప్పు లేకుండా ఉంటాడు ఏమంటే దేవతలే పరోక్ష నామాన్ని ఇష్టపడుతూ ఉంటే దేవాధిదేవుడైన పరమాత్మ పరోక్షనామమును ఇష్టపడతారని మీరే చెప్పాలా కిముత సర్వదేవానామీ ఈశ్వరాణం ఈశ్వర మహేశ్వర దేవానాం దేవ సకల దేవతలకు కూడా మూల పురుషుడైనటువంటి ఆ పరమాత్మ పరోక్షనామమును ఇష్టపడును అని వేరే చెప్పవలయునా వేరే చెప్ప నాకు కళ్యాణ్ ఓకే ధ్యాయ పరిసమాప్ మనం చర్చిస్తున్నటువంటి అది చదువుకుంటున్నటువంటి అధ్యాయం ఎక్కడితో పూర్తయింది అని సూచించుట కొరకై పరోక్ష ప్రియా ఇవహి దేవా అనే వచనమును రెండు సార్లు చెప్పారు అదొక పద్ధతి ఇది ప్రథమోధ్యాయోధ్యా ఓకే ఇంకా రెండో అధ్యాయ మంత్రం ఏమిటి కొంత చెక్స్ ఉంటుంది ఆ తర్వాత మంత్రం వస్తుంది పురుషోహో అది అది మంత్రం ఓకే ఇప్పుడు చర్చ అశ్విన్ చతుర్థే అధ్యాయే చతు ఈ నాలుగవ అధ్యాయంలో ఇది నాలుగవ అంటారు ఏంటండి మొదటిది కదా అంటే ఆరణ్యకం దృష్ట్యా నాలుగవ అధ్యాయం అయితే ఆరణ్యకంలో ఇది నాలుగవ ఉపనిషత్తులో మొదటిది ఓకే కాబట్టి మనకి ఆరణ్యకం గురించి మనకేమీ తెలియదు అని చెప్పి మనకి నాలుగవ అధ్యాయం అంటే కొత్తగా ఉంటుంది శంకర్లో మొత్తం అంతా చూసి ఉంటారు అంటే తక్కువ నాయన నాలుగో అధ్యాయం అంటారు ఈ నాలుగో అధ్యాయంలో అనేక వాక్యములు ఉన్నాయి ఈ వాక్యములకు తాత్పర్యము వే తాత్పర్యము ఈ విధముగా ఉన్నది ఏష వాక్యాథ అంటే చెప్పబడబోయేది వాక్యాథ అంటే తాత్పర్యము అని అర్థం అనేక వాక్యాలు వాక్యానం అర్థ వాక్యములు అనేకం ఉంటాయి అనేక వాక్యాలు ఉన్నాయి కాబట్టి అనేక తాత్పర్యములు ఉండవు తాత్పర్యం ఒక్కటే ఉంటుంది ఓకే నువ్వు వ్యాసం వేస్తారు ఈ వ్యాసమునకు తాత్పర్యమేమి అంటే నువ్వు ఒక్క సెంటెన్స్లో చెప్పగలి ఉండాలి అలాగే ఇంతవరకు చదివిన మొదటి అధ్యాయమునకు తాత్పర్యం ఇట్లున్నది ఏమిటది జగదుత్పత్తి స్థితి ప్రలయకృతి తిత్తేమిస్వంతరూయయ ఆకాశాక్రమేణ సృష్ట బోా సర్వాణ ప్రాణాదిమరీరా స్వయం ప్రశ ఇంకా కదా వాక్యా ప్రవిశ్య స్వయమానం ఎభూతం ఇదం బ్రహ్మాస్ సాక్షాత్ ప్రత్యబుధర్వరీర ఎక ఏవాత్మాక్యా అక్కడ వరకు ఇంతవరకు గడిచిన అధ్యాయములకు తాత్పర్యం ఆ విధముగా ఉన్నది ఆ పరమాత్మ పరమాత్మంటే ఎవడు ఈ జగత్తు అనుష్ఠించిన వాడు దీనిని నిలబెట్టుతున్నవాడు దీనిని తనలో కలుపుకున్నవాడు మరి జగత్ అంటే కూడా అంటే మారిపోతూ ఉంటుంది అప్పటికి మరి మాట ఏమిటి ఆయన అసంసారి అంటే సుఖ దుఃఖాది సంసార ధర్మములు లేనివాడు ముఖ్యంగా ప్రసమాధ్యాయంలో సంసార ధర్మములు అశనాయా పిపాస చెప్పారు ఆయనకి అశనాయా పిపాస ఉన్నాయి విరాట్ పురుషులు అటువంటి ఆటలి దప్పికలు ఆ సంసార ధర్మములు పరమాత్మకు లేదు సంసారి సర్వజ్ఞ సర్వవితు విడివిడిగా ఉన్నాయి చూసుకోండి సర్వజ్ఞ సర్వవితు ముండోపనిషత్తులో సజ్జ అలాగే ఉంటుంది ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని అక్కడ ఆనందగిరి ఏమన్నా సంటే సామాన్యాకారంగా సర్వము తెలుసున్నవాడు విశేషముగా సర్వము తెలుసున్నవాడు అంటే సామాన్యాకరంగా అంటే ఏమిటి ఇదంతా విరాట్ ఈ సృష్టి అంతా ఉన్నది నేనే ఈ సృష్టి రూపంగా ఉన్నాను అని తెలుసున్నవాడు అది సామాన్యాకరంగా దాని లోపల ఇప్పుడు మనుషులను సృష్టిస్తాను తర్వాత పశువులను సృష్టిస్తాను తర్వాత చట్టములను అని విశేషంగా కూడా తెలుసున్నవాడు సామాన్యముగా తెలుసున్నవాడు విశేషముగా తెలుస్తున్నవాడు అటువంటి పరమాత్మ సర్వశక్తి సర్వశక్తిమంతుడు కూడా ఈ సృష్టి ఎందుండే కదలేకటంతకీ మూలము ఆ శక్తి ఆ శక్తి ఆయనదియే ఆయన ఆయన ఏం చేశాడు సర్వమిదం జగత్ ఈ సకల జగత్తును సృష్టించాడు ఓకే మరి సృష్టించడానికి మెటీరియల్ కావాలి కదా పదార్థము అంటే అలా ఏమీ అక్కర్లేకుండా తనకంటే ఇతరమైన మరి పదార్థమును తీసుకోకుండానే ఉపా అనుపాదాయ అంటే ఉపాదాయులేదని అర్థం తీసుకోవడం అంటే ఇక్కడ ఉపాదానము అనే శబ్దం కూడా చెప్పారు కదా ఇంకా తన ఇతరమైన మరి యొక్క పదార్థమును ఉపాదానముగా స్వీకరించకుండానే సృష్టించారు ఓకే అంటే తననే ఈ సృష్టి రూపముగా ప్రకటించను అని అర్థమవుతుంది తర్వాత దానికి ఏమైనా క్రమం ఉందా ఉంది క్రమం ఆకాశము వాయువు అనే క్రమంతో సృష్టించాడు పంచభూతాలను సృష్టించి తర్వాత ఆ పంచభూతముల సమాహారముగా లోకాలను అంబో మరీ అనే లోకములను సృష్టించను ఓకే సృష్టించే అసలు ఎందుకు సృష్టించేయాలంటారు ఈ స్వాత్మ ప్రబోధార్థం సృష్వ అని పెట్టుకోవాలి అంతేగా దాన్ని తీసుకుని సర్వాన్ని చే పెట్టకూడదు లేకపోతే పోల్యండి సర్వ సృష్వ సృష్టించి సృష్టించి దాంట్లో ఎందుకు ప్రవేశించడం సృష్టించాడు దాంతో ప్రవేశించడం అంటే స్వాత్మ ప్రబోధార్థం ప్రవేశ తను తను ప్రవేశిస్తే కానీ తను తెలియబడ్డాడు తనను తాను తెలుసుకోవడము అంటే ముందు శరీరాదులలో ప్రవేశించి తనకంటే ఇతరములైన మిక్షాకల్పితములు సందర్భంలో తనను తాను తెలుసుకున్నాడు అనే పరిస్థితి కుదురుతుంది అందుకోసమని ప్రవేశించాడు ఇది ఒక సిద్ధాంతం ఇదొక అభిప్రాయం పరమాత్మ జగత్తులో ఎందుకు ప్రవేశించాడు అని అడిగాడు భాగవతంలో కూడా వచ్చింది ఇక్కడి నుంచే ఎందుకు ప్రవేశించాడంటే పరమాత్మ జగత్తులో ప్రవేశించకపోతే పరమాత్మను తెలుసుకుని పొందే ఉపాయం లేకుండా అయిపోతుంది అందుకోసం ప్రవేశించాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద వెలిశాడు ఎందుకు వెలిసాడు అంటే ఆయన వెళ్ళవకపోతే ఆయన్ని పూజించుకునే భాగ్యం మనకి లేకుండా అయిపోతుంది అందుకోసం వెలిసిన అలా స్వాత్మ ప్రబోధార్థం ప్రవేశ తన స్వరూపమును తానే తెలుటకై ప్రవేశించినాడు ఆయన కూడా అది రాశాడు ఇతానే జీవత్వమాపన్న పరమాత్మ జ్ఞానేను స్వమాత్మాను నిజాపేకి ఐశోర్థ అతను వివక్షక ఈయన అభిప్రాయం ఏమిటంటే ఆ మనుష్య విరాగ్దేహము నుండి ప్రవేశించి పరమాత్మ తనను తాను జీవుడని భ్రమపడి మళ్లీ సత్యమును తెలుసుకుని తన పూర్ణత్వమును తాను తెలుసుకున్నాను ఈ వ్యవస్థంతా కుదరాలంటే ప్రవేశించాలి అసలు ప్రవేశించమే లేదనుకోండి తను జీవుడనే భ్రమే కలగదు అపదే ఆ ఉండాలి కదా ఉపాధి లేకుండా భ్రమ జీవుడనే భ్రమ కలగకపోతే జ్ఞానం అనేది ఉండదు మళ్ళీ తిరిగి తన స్వరూపమును సాక్షాత్కరించటం అనేది కూడా అలా ఎందుకు చక్కగా తండ్రి ప్రవేశించడం అజ్ఞానము అజ్ఞానం నుంచి మళ్ళీ గురువు యొక్క వాక్యము భేరి వినడము నేల్కొనుట తన స్వరూపమును తాను తెలియట ఇదంతా సంపన్నముట కొరకై ప్రవేశించాలి ఓకే అంటే అడుసులో కాలు వేసి కాలు ఇదంతా ఎందుకు అని అలవాటు వస్తుంది ప్రస్తుతానికి అలా సకల శరీరములను ప్రవేశించండి అంటే మనుష్య దేవ పశు పక్ష్యాది సకల శరీరములను ఎటువంటి శరీరములు అండి అవి ఇంద్రియములు మొదలైన వాటికి ప్రాణాంతే ఇంద్రియములు అగ్నిర్వాద్ భూత్వాన్ వాగేంద్రియము శ్రోత్రేంద్రియము అలా దృశ్యం కదా అన్ని ఇంద్రియములతో కూడినటువంటి శరీరములను ఇక్కడ ఆయన ప్రాణ కరణ సంయుక్తాన్ని అండి ఇంద్రియములు మాత్రమే కాదు ప్రాణాపానాది వాయు సంచారము కూడా కలిగినటువంటి ఆ లైఫ్ ఫోర్స్ ఉన్నటువంటి శరీరములను పరమాత్మ సృష్టించి స్వయముగా ప్రవేశించను తానే ప్రవేశించను ఓకే ప్రవేశించి ఉండిపోయాడనుకోండి జీవుడిగా సంసారంలో పడిపోయి ఉంటాడు మళ్ళీ అలాగే అది ప్రవేశించి నేను ఉంటే టైం చూస్తూ ఉంటాను ఏమనుకోకుండా ప్రవేశించి నాకు అలవాటు టైం ప్రవేశించి మళ్ళీ తనను తాను తెలుసుకున్నాను తర్వాత ప్రవిశ్య స్వమాత్మానం యథాభూతం ఇదం బ్రహ్మా స్మిాత్ ప్రత్యుద్ధ్యత ప్రవేశించి ప్రవేశించి ఊదుకోలేదు అంతేకాకుండా చ అంతేకాకుండా ప్రవేశించి తనను తాను తెలుసుకోలేను యథాభూతం ఇప్పుడు ప్రతివాడు తనను తాను తెలుసుకుంటూనే ఉంటాడు నేను ఫలానా నేను ఫలానా అని తెలుసుకుంటూనే ఉంటాడు కానీ అయ అయార్థంగా తెలుసుకుంటూ ఉంటాడు తప్పుగా తెలుసుకుంటూ ఉంటాడు అలా కాకుండా యథాభూతం యథార్థముగా తెలుసుకున్నాడు అంటే అర్థం ఏమిటి ఇదం బ్రహ్మ ఈ బ్రహ్మ స్వర్యాకాశంలో ప్రకాశిస్తూ చైతన్య స్వరూపం ఏది కలదో అదే బ్రహ్మ ఆ బ్రహ్మను నేనే అగుతున్నాను అని తెలుసుకున్నాడు తర్వాత ఎలా తెలుసుకున్నాడు కొంతమంది పుస్తకాలు చదివి తెలుసుకుంటాను అలా తెలుసుకోలేదు సాక్షాత్ తెలుసుకుంది సాక్షాత్తుగా అంటే పుస్తకాలు తెలియదు తెలుసుకున్నారంటే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ తెలియదు అలా కాదు దానివల్ల మళ్ళీ మోక్షం ఉండదు ఇక్కడ తెలుసుకోవడం వరకు ఉంది ఇక్కడ తెలుసుకోవాలి అంటే ఇంకా మధ్యలో ఇంద్రియ శబ్దము బయట లోపల ఇంద్రియములు మనస్సు అనే వ్యవధానము లేకుండగా తనను తాను సాక్షాత్తుగా తెలుసుకోండి ఓకే కాబట్టి తస్మాత్ స ఏవా సర్వ శరీరేషు ఏక ఏవాత్మా నాణ్య ఇప్పుడు ఆ పరమాత్మ ఒక్క శరీరంలో ప్రవేశించేయడం ఉందా అన్ని శరీరంలో ఎందుకు అన్ని శరీరములు ఎందుకు మరి ఈ ఆచార్యులు ఎలాగతారండి విష్ణువు యొక్క ఒక్క శరీరంలోనూ పరమాత్మ ఉంటాడు ఇంకా మిగతా శరీరాల్లో జీవులే ఉంటారని చెప్తారు మీరు వీళ్ళు వీళ్ళ మోహమేక్ష అలా ఆయన చెప్తున్నారండి తప్ప కదా అది అన్ని శరీరములలోనూ ఆయనే ప్రవేశించాడని వీళ్ళు సరిగ్గా దానికి ఏదో ఒక్క శరీరం పట్టుకుని ఈ శరీరంలో విష్ణువు ఉన్నాడు అని చెప్పడం పునః అలా చెప్పినా పోనీ చెట్టు సొడ్డుకుందామంటే ఈ శరీరమే విష్ణుమని చెప్పడం అంటారంట శరీరం విష్ణు ఎలా అవుతుంది నాన్నగారు అనివరం ఏమంటే శరీరమే దేవుడు అంటాడు శరీరం అంటే ఏమిటి హీర్యతే ఇటు శరీరం శిథిలమైపోయేదాన్ని శరీరం అంటారు కదా మరి ఆ శరీరాన్ని పట్టుకున్న దేవుడు అంటాడు ఏదో ఇది కష్టమయ్య ఆ నివారం కాబట్టి అన్ని శరీరముల ఎందు ఒకే పరమాత్మ ఒకే ఆత్మ చైతన్యముగా ప్రవేశించాడు కాబట్టి అన్ని శరీరంలో ఎందు అన్ని వేర్వేరు ఆత్మలు ఉన్నాయా ఒకే ఆత్మ ఉన్నదా ఒకే ఆత్మ ఉన్నది ఆ ఒకే ఆత్మ బ్రహ్మయా బ్రహ్మ కంటే ఇతరమా ఇతరము కాదు అని ఇంతవరకు గడచిన అధ్యాయం యొక్క తాత్పర్యం ఓకే ఇంతే తాత్పర్యం అంతేగాని ఆయన ఇలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అప్పుడు ఆయన ఇలా చేశాడు వాడు అవన్నీ ముఖ్యం కాదు అదంతా కథ ఓకే ది మెసేజ్ ఆఫ్ దే అంటారు ఫస్ట్ అధ్యాయం అన్యోపి సమ ఆత్మా బ్రహ్మాష్మి ఇత్యేమం విద్యా ఇది సరే పౌర్లండి ఆ పరమాత్మ తెలుసుకున్నాడు ఆయన ప్రవేశించాడు ఆయన తెలుసుకున్నాడు మంచిది ఇప్పుడు ఈ కథ అంతా మనకెందుకు యువాలంతా మనకెందుకు అంటే ఆ పరమాత్మ తెలుసుకున్నట్టుగానే నువ్వు నేను కూడా తెలుసుకోవచ్చు అన్యోపి అంటే జీవభావములో పడిపోయి ఉన్న ఇతరుడు కూడా అజ్ఞానం చేత ఇతరుడుగా భాషిస్తూ ఉంటాడు వాడు జీవభావం చేత భేదబుద్ధితో ఉన్నవాడు కూడా తెలుసుకోవచ్చు నువ్వు తెలుసుకోవచ్చు వాళ్ళు తెలుసుకోవచ్చు ఏమని సమ ఆ పరమాత్మయే నా స్వరూపము అహం బ్రహ్మాస్మి ఆ పరబ్రహ్మను నేనే అవుతున్నాను అని ఎవడైనా కూడా తెలుసుకోవచ్చు మీరు నేను అందరూ కూడా తెలుసుకోవచ్చును అందుకోసం ఈ కథ చెప్పారు ఆత్మావా ఇదమేత ఏవాగ్ర ఆసీత్ బ్రహ్మతమం ఇది సోక్తం ఇంకా ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈ ప్రథమాధ్యాయంలో ఉపక్రమము ఉపసంహారము ఒకే సత్యమును చెప్పి మొత్తం అధ్యాయం పూర్తయింది ఉపక్రమంలో ఏం చెప్పారు ఆత్మావాయుగ్ర ఆసీతి అని చెప్పారు అద్వితీయ ఆత్మ ఇది ఒక్కటియే ఉండే అని చెప్పారు ఉపసంహారంలో ఏం చెప్పారు బ్రహ్మ త తమ్మ తాతామం అంటే తాత తమం సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ అని చేశారు అంటే ఉపక్రమంలో ఎందుకు చేశారు ఆత్మత చేశారు ఉపసంహారంలు ఎందుకు చేశారు అదే ఆత్మత చేశారు పేరు బ్రహ్మని మారిందే తప్ప బ్రహ్మ ఏ అయి చేశారు కాబట్టి ఉపక్రమము ఉపసంహారము ఒకే రకంగా చేయాలి అంతేగాని ఉపక్రమమేమో ఫిజిక్స్తో మొదలుపెట్టి ఉపసంహారం పాలిటిక్స్ తోటి ఉపసంహారం చేసినారు అలా చేయకూడదు పాఠం ఉపక్రమం లేని తోట ఉపసంహారం లేదు కాబట్టి ఆత్మ అనే ఆ సత్యవస్తువుతో ఉపక్రమం మొదలుపెట్టి బ్రహ్మ తతామం అని అదే సత్యవస్తువుతో ఉపసంహారం చేసినారు కాబట్టి మొత్తం అధ్యాయమునకు తాత్పర్యము ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఉన్న చైతన్యమే పరబ్రహ్మ అని నిర్ణయించబడినది అన్యత్రచరిగా ఇదే విషయాన్ని ఈ ఒక్క ఉపనిషత్తే కాదండి ఇతర ఉపనిషత్తులలో కూడా ఈ విధంగానే ఆత్మయే బ్రహ్మ అని నిర్ నిర్ణయించబడినది ఓకే అవును ఈ ప్రవేశించడం ఏమిటి మీ తాత్పర్యంలో ప్రవేశించడం అనేదాన్ని పక్కన పెట్టేసి మీరు మాట్లాడేశారు అసలు ప్రవేశించడం అంటే ఏంటి అంటే అది కథ దాన్ని కథగా చూసుకోవాలి దాన్ని తాత్పర్యం చూసుకోవాలి తాత్పర్యం ఏంటంటే ఇంట్లోకి ఎలక్ట్రిసిటీ ప్రవేశించింది అని చెప్పిన దానికి తాత్పర్యం ఏంటంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నది అన్ని గ్యాడ్జెట్స్ పనిచేస్తాయని అర్థం అంటే అంటే ఆ ఇక్కడ ఉన్న చైతన్యం పరమాత్మయే అని చెప్పడానికి ఆ పరమాత్మ ఇక్కడ ప్రవేశించాడు అని చెప్పారు కథది ఆ విషయాలన్నీ కూడా చర్చించాల్సి ఉంటుంది ఆ చర్చ మొదలవుతుంది సర్వత సర్వాత్మన ఆరాగ్రమాత్రమీ అప్రవిష్టం నాస్తి కథం శ్రీమానం విదార్య ప్రపజత పిపీలికే వుషిరం అని ఓ ఎన్నో ప్రశ్న తల ఏమంటే పరమాత్మ లేని చోటు వెంట్రుక కొనంతైనా ఉందా బాలా అంటే వెంట్రుక కొన హిందీలో ఏంట సార్ తాత్పర్యం ఏమయ్య ఈరోజు పెట్టుకున్నావు కదా పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు నేను అన్నమాట వెంట్రొక కోన కూడా లే అంత కూడా పరమాత్మ లే అనేది ఉందా ఉండదు ఎందుకని తెలిసిన సర్వ జగత్తుకు ఉపాధానం పరమాత్మే కదా ఇప్పుడు బంగారము నెక్లెస్లో ప్రవేశించింది నెక్లెస్లు ప్రవేశించడం ఏంటండి నెక్లెస్లో బంగారము లే భాగం ఎంతుంది ఏమీ వెంట్రుక వాసంత కూడా లేదు అంతా బంగారం ఉండమే ఉంది ప్రవేశించలేదండి ఇక్కడ పరమాత్మయే ఉపాధానమై ఉండగా వెంట్రుక కొనంత చోటు కూడా పరమాత్మ లేకుంటూ ఉంటే మళ్ళీ పరమాత్మ ప్రవేశించను అనే మాట అసలు ఈ మాట ఎలాగ క్షేమ క్షేమ ఈ చిల్లును ప్రవేశించినట్లుగా ఆ చిల్లు లోపల చీమ అంతకుముందే ఉంటే ఎలా ప్రవేశిస్తుంది ఉండదు అంతకుముందు ఏమీ లేదు ఈ క్షీమ అంతకుముందు లేదు క్షీమ బయట ఉంది క్షీమ చిల్లు లోపల ఉందా బయట ఉందా బయట ఉంది చిల్లు లోపల చీమ ఉందా లేదు తాను లేని చిల్లు లోపల చీమ దూరింది అని చెప్పాలి అలాగే పరమాత్మ తాను లేని విరాట్ పిండంలో ప్రవేశించాడు చెప్పాలి కానీ పరమాత్మయే ఉపాధానమై ఉంటుంటే తాను లేని విరాట్ పిండము మాట పొసగదు కదా మరి ప్రవేశించడం ఏమిటండి అని ప్రశ్న అడిగాడు అయితే శంకర్లు అంటున్నారు నీకు అదేనా డౌట్ వస్తే ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా మాకు డౌట్ ఉన్నాయి నీకు డౌట్ ఉన్నాయి నాకు ఇంకో అర డజన్ డౌట్లు ఉన్నాయి నీకు ఒక్కటే డౌట్ వచ్చింది నీకు తెలివితేటలు అలా ఉన్నాయి నాకు హాఫ్ డజన్ డౌట్స్ ఉన్నాయి అత్యల్పమిదం చోద్యం చోద్యం అంటే ప్రశ్న నీ ప్రశ్న చాలా అల్పమైన ప్రశ్న నీకు ప్రశ్న వేయడం కూడా చేత కాదు ఎందుకో తెలుసిన బహుచాత్ర చోదయతవ్యం ఈ ప్రథమాధ్యాయ కథా సందర్భంలో ప్రశ్న అడగాల్సింది చాలా ఉంది అకరణ సన్నీక్షత అసలు ఆరంభంలోనే హంసపాదు ఆత్మ ఉండను సహ ఈక్షత కానీ ఆత్మకి ఇంద్రియాలు ఉన్నాయా మనస్సు మనస్సు లేదు ఇంద్రియాలు లేవు కరణములు లేకుండా సంకల్పం ఎలా చేస్తుంది మనస్సులేని పరమాత్మ సంకల్పించాను అది అది ఎలా అది చెప్పు అది అడగలేదేమో ప్రశ్న అకరణ అంటే అంత అంతఃకరణములేని పరమాత్మ సంకల్పించను అనుపాదాయ కించు కించిత్ శోకాన సృజత బంభోమరీచేను మన పాప నాలుగు లోకాలని సృష్టించి పాడేసిందా పరమాత్మ కానీ ఉపా అదే దాన్ని ఒకసారి పెట్టి మళ్ళీ పెట్టి కానీ ఉపాదాను అక్కర్లేకపోయింది ఎక్కడైనా ఉపాదానం లేకుండా తనను తానే నాలుగు లోకములుగా సృష్టించుట కుదురుతుందా అది కుదరదు అధ్యపురుషం సముధృత్యము అప్రధానములైన పద్మభూతాలను ఎదుర్కొన్న పెట్టుకుని వాటి నుంచి ఒక పురుషాకారాన్ని పైకి లాగి ఇలా ఇలా అడ్జస్ట్ చేసి చేతులు కాళ్ళు తలాన్ని ఉంది చేసింది ఏమన్నా మ్యాజిక్ అయితే అది కుదురుతున్నది తస్యాభిధ్యానాది ముఖాది నిర్భిన్నం ఆ పురుషుడు సంకల్పం చేశాడు సతపోతప్యత సంకల్పం చేశాడు సంకల్పం చేసేప్పటికీ నోరు అనే గోళకము ప్రకటమైనది సంకల్పం చేస్తే ప్రకటమైపోతాయా ఎక్కడైనా ఉందా లేదా ముఖాదిభ్యశ అగ్ని ఆదయో లోకపాదో నోరు అనే గోళకం క్రియేట్ అయిపోయింది ప్రకటమైపోయింది పగిలి పగిలేసి నోరు అనే గోళకం తయారైపోయింది ఆ గోళకం నుంచి ఇంద్రియం పుట్టింది తర్వాత లోకపాలకుడు అధిదేవత అగ్ని పుట్టాడు ఆ అగ్ని లోకపాలకం అయినా ఇది ఎలా గురుగుతుంది అది గోళకము గోళకం నుంచి ఎల్లియం పుట్టడం ఏంటి అగ్ని పుట్టడం ఏంటి లోకపాలకులు పుట్టడం ఏంటి అసలు నుంచి సోఫా నుంచి అలా పుట్టుకొస్తున్నారు ఏదైనా ఏం పుట్టట్లేదు కదా మరి ఆపరేషన్ అందుకు అడగలేదు సంయోజనం ఆ పరమాత్మ ఈ లోకపాలకులకు ఆకలి దప్పికలను కలిపి పెట్టినాడు ఆయన ఎందుకు అలా చేయడం లేకపోతే వాళ్ళు బతుకోళ్ళు బతుకుతుంటే వాళ్ళకి ఆకలి దప్పికలతో సంయోగమును కల్పించి వాళ్ళని హింస పెట్టడం ఎందుకు అనవసరం కదా ప్రార్థనం ఆ అగ్ని మొదలైన దేవతలు వచ్చి మేము ఎక్కడ ఉండాలో మాకు నివాస స్థానం చూపించండి అని ప్రార్థించాయి చెవిటి ఆ దేవతలు ప్రార్థించడం ఏమిటి అసలు అదేమి మీకు నచ్చిబోటుగా ఉందా కృష్ణ ఆ కథ మీకు నచ్చిబోటుగా ఉందా ఎక్కడ ఉండాలో చెప్పండి దేవతలు ఇంద్రియములు గోరకములు అలా విడివిడిగా మూడు ఉన్నాయి దేహమే లేదు ఆ మూడు వచ్చి పరమాత్మ ఎక్కడ ఉండాలి అని అడిగాయి అడిగితే ఏమిటండి వాట ముందు గోళక ముందు అసలు అధిష్టానం లేకుండా మూడు ఉంటాయి అసలు ఆ మూడు తయారైపోయి నోరు చిల్లు వచ్చేసింది వాడింజే వచ్చేసింది అగ్ని వచ్చేసింది ఎటు వచ్చి ఇంకా ముఖం ఫిజికల్ బాడీయే లేదు ఏదైనా బాడీ చూపిస్తే మేము వెళ్ళి దాంతో కూర్చుంటాం అని అడిగేది ఎంత అందంగా ఉంది చూడండి సదర్థంగా వాది ప్రదర్శనం ఆ పరమాత్మ కూడా అనుకుంటే పాపం ఈ గోడకాలన్నీ అలా గాల్లో వెళ్ళడుతున్నాయి వాడికి ఏదైనా ఒక ఆయతనం అంటే ఒక శరీరాన్ని మనం చూపించాలి అని గోశరీరాన్ని పట్టుకొచ్చి చూపించాడు ఎద్దుని అది మాకు నచ్చలేదంటే గుర్రాన్ని చూపించాడు అప్పుడు మాకు మనుష్యాకారం కావాలంటే మనుష్యాకారాన్ని ఇచ్చాడు అది ఉంది దేశా యథాయతన ప్రవేశనం మనుష్య రూపాన్ని చూపించిన వెంటనే అది ఆ గోళకములు ఇంద్రియములు దేవతలన్నీ కట్టగట్టుకుని ఎవరి స్థానాల్లో వాళ్ళు తేడా లేకుండా ఆ ఆయతనము అంటే మనుష్యాకారమును ప్రవేశించను అని చెప్పారు అది కథ ఏమీ హ్యారీ కథలాగా ఉంది తప్ప ఏమీ సందర్భంగా లేదు సృష్టస్య అన్నస్య పలాయనం తర్వాత వాళ్ళకి ఆకలి వేసింది ఆకలి జపికలు ఉన్నాయి కదా మాకు తిండి బాబోయన్నారు ఆ దేవతలు వెళ్ళన్నారు అంటే చరాచర కదిలే అన్నాన్ని కదలని అన్నాన్ని సృష్టించాడు అప్పుడీ కదిలే అన్నం పరిగెత్తింది కదలని అన్నం అక్కడే పడుందని చెప్పి అదో రకంగా ఉంటుంది అలా కూడా చెప్పలేదు మొత్తం అన్నం ఆహారము పరిగెత్తి వెళ్ళిపోయింది అని ఇప్పుడు కదిలీ అన్నం అంటే పక్షులు లేకపోతే పశువులు పదిగా కదలన అన్నం దోధుములో వేలబరిగడతాయి అదేంటి అసది ఇప్పుడు ఈ ఆయతనము ఈ పురుషాకారము ఆకలి తీర్చుకోవడం కోసం అన్నాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అన్నాన్ని తినే ప్రయత్నం అన్నాన్ని ముక్కుతో తినే ప్రయత్నం చేసింది ఫెయిల్ అయిపోయింది చెవితో తినే ప్రయత్నం చేసింది ఫెయిల్ అయిపోయింది ఏమిటండి ఇదంతా కూడా అలా ఉంటుందండి ఎక్కడ హ్యారీ పాటర్ కూడా ఇంత ఇమాజినేటివ్గా స్టోరీని రాయలేరు కదా ఇవన్నీ ఏమిటి అని అడగాలి అది చేతగాక ఎలా ప్రవేశించింది ఒక్కటే నీకు డౌట్ వచ్చింది నీకు డౌట్ కూడా సరిగ్గా రాలేదు అని అన్నారు భాష్యాల అంటే అప్పుడు ప్రశ్న వేసిన వాడు అన్నాడు సరేనా బాబు మాకు ఒకటే డౌట్ వచ్చింది ఇరవై డౌట్లు రావాలని నువ్వు చెప్పావు కట్టగట్టి మొత్తం ఇరవై ఒక డౌట్లకి నువ్వు చెప్పు సమాధానం నువ్వు చెప్పిన దాన్ని బుట్టి నువ్వేదో సమాధానం చెప్పి కథను నిలబడతావేమో అని మేము అనుకున్నాం నీ పద్ధతి చూస్తే ఈ చెప్పిన కథ అంతా అవకతవక కథ అని తరిహి సర్వమే వేదం అనుపన్నం సరే మేము ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకపోగా ఇంకో పది అవకతవకలు నువ్వు ఎత్తి చూపే ఉండదు కదా ఈ మొత్తం ప్రథమాధ్యాయంలో చెప్పిన కూడా అసందర్భము యుక్తికి అనుకూలము కానే కాదు నా అంతవరకు పోస ఎందుకని అత్ర ఆత్మావబోధమాత్రవక్షతత్వాద నిత్యదోష దోషం ఏమీ లేదు ఎందుకు తెలిసిన ఇక్కడ మొత్తం ప్రథమాధ్యాయంలో ఒక్క మాటే చెప్పేది ఉన్నది చెప్పగలుచుకున్నది ఒక్క మాట ఏదో తెలిసిన ఆత్మసాక్షాత్కారం అంతే ఆత్మసాక్షాత్కారం అనే మాట తప్ప ప్రథమాధ్యాయంలో మిగతాది ఏది చెప్పదలచుకున్నది కాదు నేను నిన్న పులి గొర్రె కథ చెప్పాను పులి గొర్రెల ముందలో పెరిగింది అని కథ చెప్పాను చెప్పాను నిన్నో మొన్న ఎప్పుడో కదా నిన్న ఏదో ఇంకో కథ చెప్పాను నిన్న ఏ నిన్న గీత క్లాస్లో కథ చెప్పాను గుర్రె కథ కాదు ఇంకో కథ చెప్పా ఏదో కథ చెప్తా ఓకే ఇప్పుడు గొర్రె గొర్రె కథ చెప్పాను అనుకోండి అప్పుడు ఎవడైనా లేదు ఎవరండి మీరు గొర్రెల్ని కాపలా కాశారా మీకు గొర్రెల గురించి తెలిసినా అని అడిగాడు అనుకోండి అంటే ఇప్పుడు నేనేం ఆ గొర్రె కథ పట్టుకోకుండా నువ్వు దాంట్లో తాత్పర్యం నేనేం చెప్పానో అది తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒకటే పాయింట్ ఇన్ని పాయింట్లు లేవు దేవతలు గోళకములు ఇంద్రియము ఇన్ని లేవు ఒక్కటే పాయింట్ ఎడో తెలిసిన పాయింట్ ఆత్మస్వరూపమును సాక్షాత్ తన స్వరూపమును తాము తెలియక అది ఒక్కటే పాయింట్ మిగతాదంతా అర్థవాదే అర్థవాద అంటే ఇమాజిన్డ్ స్టోరీ మిగతాదంతా కూడా ఇమాజిన్డ్ స్టోరీ ఓకే కాబట్టి తప్పేసి ఆ కథని మీరు అన్ని ప్రశ్నలు వెళ్ళిపోతారు ఆ తాత్పర్యం ఒక్కటే ఆత్మస్వరూపంలో తెలియడం మాత్రమే అని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది అలా తెలుసుకున్నట్లయితే ఈ అసంబద్ధములు అంటే ఈ సందర్భం మాటలన్నీ కూడా కవర్ అయిపోతాయి లేకపోతే వాటన్నిటికీ వ్యాఖ్యానం చేసుకుంటూ కూర్చోవాలంటే అది తెలియని మాట కాదు కాబట్టి కథ దేనికోసం ఉద్దేశించారో అని చూసుకుంటూ ఉండాలి అంతే తప్ప కథని మాత్రమే పట్టుకుని ఉండిపోతాడు పూర్ణమిదా పూర్ణమిదా